కీర్తన మూడు వందల అరవై బల్లిదిలోని కంటే పరులున్నారా నన్ను తొల్లిటి బారి నింక దోయకుమోయ్యా చిక్కుల భవముల జర జిక్కి ఓపలేక నిక్కి నీమ రగుచొచ్చి నిలచితి నీ అక్కజమై ఎల్లనాడే అప్పుల కర్మములెట్లక్కడనే చుట్టుముట్టి నేమి సేతునయ్యా లచ్చి సంసారమునకు లగ్గ మచ్చి తీరలేక ఇచ్చట నిన్ను గొలిచి ఎక్కువై తిని నాటి పూట దీరదని కొన్ని బచ్చనబంధాలు వచ్చే బాపగదవయ్యా అంచల నింద్రియముల కరి వెట్టి పెట్టలేక వెట్టితి పాదాలకు మొరవెట్టి తీంచిన శ్రీవేంకటేశువన రక్షకుడవు పంచల నున్నాడ నన్ను పాలించవయ్యా